ఇది వందల అరవై ఏడవ కీర్తన చేకుని కొలువరు శ్రీ నరసింహము వెడలేటి ఊర్పుల వేడిమి చల్లి చిడుముడి కోపపు శ్రీ నరసింహము గడగడ వడకేటి గండ జడలు కదిలిచి శ్రీ నరసింహము వంకరగోళ్ల వైపులు వెదకి చింక చూపులను శ్రీనరసింహము హోంకారం బుల నుదధులు గలచి అంకేల శ్రీపతి యగునరసింహము వదనముదిప్పుచు వడిన సురమేను చేసెను శ్రీనరసింహము అది ఓ శ్రీవేంకటాద్రి ఎక్కి ఇటు చెదరక నిలిచెను శ్రీనరసింహము